ం నమ శివాయ నమ శివాయ నమ శివాయ శ్రీగరుభ్యో నమీమాధిపతీ మధిపతీ మహాగణాధిపత మందకిని నమస్తుభ్యం గౌతమాదిరచితే పాపహరీ దేవీ గోదావరి నమోస్ త్రయంబకజటోద్భూతే గౌతమశాఘనాశని సప్తా సాగరం యాంతి గోదావరి నమోస్ గోదావరి మహాగంగే సర్వాల విమోచనీ భక్ దం గృహాణార్ఘ్యం మయా దేవి నమోస్ బ్రహ్మాద్రిశిఖరోద్భూతేక విరాజి గౌతమ్రాివీ సరిదంశే నమోస్ స్వస్తి శ్రీమన్మనామ సంవత్సరా నిజ ఆషాఢ మాసం శుక్ల విధియ భృగువాసరం శుక్రవారం దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం మనం వైభవంగా గోదావరి మహాపుష్కరాలను ఆనందిస్తూ ఉన్నాం ఆ మహాపుష్కరాలలో ఈరోజు నాల్గవ రోజు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఆయా రోజుల్లో చేయాల్సినటువంటి దాన ఆయా రోజుల్లో శ్రవణం చేయాల్సినటువంటి ఉపాఖ్యానాలు ప్రత్యేకంగా ఉంటాయి మనం గోదావరి పుష్కర వేడుకల్ని జరుపుకుంటున్నాం సామాజిక చైతన్యం ఖగోళ విజ్ఞానం సాంస్కృతిక వారసత్వం ఆధ్యాత్మిక అనుభవం అన్ని కలిపినటువంటిదే ఈ గోదావరి పుష్కరం ముఖ్యంగా బృహస్పతి సింహరాశిలో ఉండటం అట్లాగే బృహస్పతి ఒక్కసారి సూర్య సూర్యభగవానుడి చుట్టూ తిరిగి రావటానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది అదే పుష్కర కాలం ఈ లోపల మన భూమి పన్నెండు సార్లు సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఒక్కసారి బృహస్పతి గ్రహం సూర్యుడు చుట్టూ తిరుగుతాడు అట్లాగే ద్వాదశ ఆదిత్యులున్నారు కదా పన్నెండు రకాలైనటువంటి సూర్యభగవానుడి యొక్క తత్వాలు అందుకే ద్వాదశాక్షరీ మహామంత్రం అంటాం నారాయణ మంత్రం ఆ సూర్యనారాయణ మంత్రం అందుకే ద్వాదశ ప్రదక్షిణాలు చేసినటువంటి సమయంతో ఈ మహాపుష్కరం అవుతుంది ఒక్కొక్క పుష్కరంలో పన్నెండు సంవత్సరాలు అట్లాంటివి ద్వాదశ ప్రదక్షిణాలు చేస్తాడు అందుకే సూర్య నమస్కారాల్లో కూడా మనం పన్నెండు రకాలైనటువంటి భంగిమల్లో సూర్య నమస్కారాలను పూర్తి చేస్తాం పన్నెండు బీజాక్షరాలతో సూర్య నమస్కారాలను పూర్తి చేస్తాం అట్లాగే బృహస్పతి గ్రహం కూడా పన్నెండు సార్లు సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల ఈ మహాపుష్కరం అనేటువంటిది ఏర్పడుతున్నది అంతటి ఆధ్యాత్మిక వైభవాన్ని ఖగోళ విజ్ఞానాన్ని యువతరానికి తెలియజేయాల్సి ఉంటుంది ఈ ఖగోళ విజ్ఞాన సర్వస్వమే మానవ జీవితం యొక్క మనుగడ ఉత్తమంతు నదీ స్నానం అని పెద్దలంటారు బావి చెరువు బకెట్ స్నానాలతో పోల్చినప్పుడు ప్రవహించే నదికి స్నాన విధిలో సహజంగానే ప్రథమ స్థానం ఉంటుంది సాధారణ రోజుల్లోనే నదులకు ఓ అగ్రతాంబోలం ఇచ్చినప్పుడు పవిత్రతలో గంగకంటే గోదావరినే ముందుగానే పేర్కొనాలని ఈ పుష్కర స్నానానికి తప్పక ఎంతో ప్రాశస్తం ఉంటుంది గోదావరి తీరంలో నివసించి ఆ జలాన్ని సేవించినందువల్లే నన్నయ్య మూడున్నర పర్వాల ఆంధ్ర మహాభారతాన్ని సునాయాసంగా రచించారు ఈ గోదావరి తీరంలో భద్రాద్రి రాముణ్ణి కొలిచిన కంచర్ల గోపన్న వైకుంఠానికి భద్రాద్రికి భేదం లేదని ప్రజానది ఈ గోదావరి నది అని అన్నాడు సీతారాముల స్నానంతో ఇది ఎన్నడూ పునీతమైంది సువిశాలమైన పరీవాహిక ప్రాంతం ఉన్న గోదావరి తీరమంతా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో ఆవిర్భవించిన గోదావరి క్రమంగా విస్తృత రూపాన్ని సంతరించుకుంటూ సాగింది మరాఠా నేల నుంచి ఒడివడిగా పరుగులు తీస్తూ తెలుగు నేల మీద అడుగిడిన ప్రాంతం నిజామాబాదు జిల్లాలోని కందకుర్తి గోదావరి హరిద్రా మంజీరా నదుల ఈ సంగమ ప్రాంతం ప్రాచీన సంగమేశ్వరాలయానికి నెలవు ఆదిలాబాద్ జిల్లా బాసలలో సరస్వతి అక్షరాలు దిద్ధించి జ్ఞానాన్ని ప్రసారిస్తున్నది కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరుడు దర్శనమిస్తాడు కోటదూడలను కానుకగా అందుకునే వేములవాడ రాజరాజేశ్వరుడు ధర్మపురులో నృసింహస్వామి ఈ నదీ తీరాని కొలువై ఉన్నారు అఖండ గోదావరి మధ్యలో కొండ మీద వెలిసిన వీరభద్రుడితో పట్టిసీమ ప్రాచీన శివక్షేత్రమే కాదు సుందరమైనది కూడా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం రాజమండ్రిలోని కోటిలింగాల పుష్కర రేవులే కాదు పుణ్యక్షేత్రాలు కూడా దక్షిణ కాశీ ద్రాక్షారామం పంచారామాలలో ఒకటి పాలకొల్లు అమరావతి పంచారామ క్షేత్రాలకు నిలయాలు ధవళేశ్వరం తరువాత సప్త గోదావరి మధ్యలో ఎన్నో క్షేత్రాలున్నాయి సాగర సంగమంలో ఉన్న అంతర్వేది ప్రాచీన నృసింహస్వామి క్షేత్రం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి తీరం అనేక సుప్రసిద్ధ ఆలయాలకు నిలయాలు కావటం వల్ల పుష్కరాలకు అమితమైన ప్రాధాన్యం ఉన్నది ఈ రోజు గోదావరి మహాపుష్కరం నాలుగవ రోజు పర్వదినం ఈ నాలుగవ రోజున చేయాల్సినటువంటి దాన ధర్మాలు నాలుగవ రోజున శ్రవణం చేయాల్సినటువంటి కథ గురించి విందాం ఈ రోజు ముఖ్యంగా దాన విషయంలో నెయ్యి నూనె తేనె పాలు దానం చేయవలసి ఉంటుంది ఈ దాన ప్రపంచవ్యాప్తంగా మానవుడికి నిర్దేశించబడినటువంటి అంశాలే అన్ని దేశాల్లో కూడా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక సామాజికమైనటువంటి బాధ్యత ధనం కలిగిన వాళ్ళు అట్లాగే సమాజంలో ఉండేటువంటి ఆవశ్యకత కలిగిన వాళ్ళకి ఆ ధనాన్ని సమాజపరం చేయటమే దాన యొక్క పరమార్థం ముఖ్యంగా ఈరోజు ఆద్యదానం అంటే నెయ్యి కామధేనో సముద్భూతం సంస్థితం జ్యమాహార అత శాంతి ప్రయక్ష మే ఈ ఆజ్యాన్ని దానం చేయటం వల్ల ఘతదాతాతుో మర్చో దీర్ఘాయుర్లభతే ధ్రువ అట్లాగే తైలదానం చేస్తాం తైలదానం అంటే నువ్వుల నూనె తిరతైల సముభూతం సర్వరిష్ట నివం తుష్ిదమ్ బలదం యస్మాదశాంతి ప్రయక్ష తైలదానం చేయటం వల్ల తైలదాత యస్ నరకం నై పశ్యతి అట్లాగే తేను మధురదానం నానాపుష్రసోద్భూతం శత్రూణ వల్లభం దాన మథుం సమ్యక్ మమ పాపం ప్రణశ్యత ఫల దాత మధునోయస్ మాధవస్ పురం అట్లాగే క్షీరదానం చేస్తాం పాలనిదానంగా ఇస్తా ప్రాణినాం జీవనం క్షీరం పితృదేవం సదా శాంతి పుష్టిదం యస్మాద శాంతి ప్రయత్తు ఫల క్షీరదాన పరోయస్ లక్ష్మీశ్రీభ్యా సమన్విత ఈ రకంగా గోదావరి మహాపుష్కర సమయాల్లో నాలుగవ రోజున దాన ధర్మాలను నిర్వర్తిస్తాం అట్లాగే నాలుగవ రోజు కోసం చెప్పబడినటువంటి కథ ఉన్నది ఇతిహాసం దానిలో ఉండేటువంటి నీతిని దానిలో ఉండేటువంటి పరమార్థాన్ని తెలుసుకోవాలి ఈ కథల ద్వారా పిల్లలకు జ్ఞానాన్ని కలిగించటం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రక్రియ ముఖ్యంగా భారతదేశంలో ఇతిహాసాలు పురాణాలు అనేక కథల ద్వారా మానవ జీవితాన్ని ప్రతిభావంతం చేయటం మానవ జీవితాన్ని సామాజికమైనటువంటి దృక్పథంలో నడిపించటం వీటి యొక్క పరమార్థం ఈరోజు నాలుగవ రోజు కథ నారద మహర్షుల వారు శంతనపుత్రుడు అయినటువంటి భీష్ముల వారితో చెబుతూ ఉన్నాడు శంతనపుత్ర తిలతైల దాన మహిమ శ్రద్ధగా వినండి పూర్వకాలంలో కృష్ణమిశ్రుడు అనేటువంటి ఒక పండితుడు ఆంధ్రదేశంలో గోదావరి నదీ తీరంలో ఒక గ్రామంలో నివసిస్తున్నాడు ఆయన యొక్క పురోహిత ధర్మం నెరవేరుస్తూ గౌరవంగా కుటుంబాన్ని గడుపుకుంటున్నాడు అట్లాగే కొంతకాలానికి వయస్సు పెరుగుతున్నది కానీ వాళ్లకు సంతానం కలగలేదు కొన్నాళ్లకు కృష్ణమిశ్రునికి భార్యా కలిగింది భార్యా ఆయనకు దుర్భరమైనటువంటి జీవితంగా ఉన్నది భార్యా భార్యాగశ్చ వినాగ్నినా పంచ పంచదహంతికాయం నిప్పు లేకుండా మనిషిని దహించేటువంటి వాటిల్లో మానవుడికి భార్యా వియోగం అనేటువంటిది ఒకటి అని శాస్త్రవచనం సంతానాపేక్ష బలీయంగా ఉన్నందువల్ల పదమూడు సంవత్సరాల వయసు కలిగిన చంద్రముఖి అనే పేరున్నటువంటి ఒక అమ్మాయిని మళ్ళా వివాహం చేసుకుని ఎక్కువ సమయం వింతేందు భార్యతో గడుపుతూ తన పురోహిత పనులకు వామనుడు అన్న ఒక సన్నిహిత బంధువుని సహాయకుడుగా ఉంచుకున్నాడు ఈ కథలలో ఉండేటువంటి పరమార్థం గ్రహించాలి ఆనందంగా జీవించాలి అంటే ఎక్కువ సమయాన్ని ఇంటి పట్ల ఉంటూ భార్యా బిడ్డలతో గడపాలన్నమాట అట్లాగే భార్యాభియోగం అనేటువంటిది అగ్ని లేకుండా దహించేది కాబట్టి అది కలగకుండా ఎంతో జాగ్రత్తగా ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కుటుంబ బాధ్యతను తెలియజేస్తుంది ఈ కథ కొంతకాలానికి ఆ గ్రామంలో కలరా వ్యాధి వచ్చింది కలరా సోకి కృష్ణమిశ్రుడు కాలం చేశాడు యవనంలో ఉన్నటువంటి చంద్రముఖికి తన ఇంట్లో పురోహిత కార్యాల్లో సహాయకుడుగా ఉన్న యవనంలో ఉన్న వామనుడే అన్ని విధాలా దిక్కయ్యాడు కొంతకాలానికి వామనుడు వివాహం చేసుకుని తన భార్యతో కాపురం పెట్టుకున్నాడు యవనంలో ఉన్న చంద్రముఖి వామనుడు యొక్క వినియోగాన్ని భరించలేకపోయింది అంతలో గోదావరి పుష్కరాలు వచ్చాయి నాలుగవ చంద్రముకి చంద్రముఖి వామనుణ్ణి పిలిచి ప్రేమతో పాలు సమంత్రకంగా కొత్త పాత్రలో నువ్వుల నూనె పోసి దానమిచ్చింది దైవయోగం వల్ల కొంతకాలానికి ఆమె మరణించింది పాలు నువ్వుల నూనె దాన దేవదూతలు యమకింకరులను ధిక్కరించి స్వర్గలోకానికి చంద్రముఖి సూక్ష్మ శరీరాన్ని యాతనా శరీరాన్ని తీసుకుని వెళ్లారు అందుకే ఈ పురాణ కథ చెబుతుంది తిల తైల సముద్భూత సర్వారిష్ట నివారణం తుష్టిదం బలదం యస్మాద శాంతి ప్రయచ్చమే ఈ రకంగా గోదావరి మహాపుష్కరాలలో నాలుగవ రోజు వైభవాన్ని పౌరాణిక రూపంలో మనం శ్రవణం చేస్తూ దాన ధర్మాలు సామాజిక బాధ్యతను గుర్తు చేసేటువంటి విషయాలు సమాజంలో అందరూ ఒకే రకమైనటువంటి స్థితిలో ఉండరు కాబట్టి ఆయా వర్గాలకు ఆయా ప్రజలకు ప్రయోజనం కలిగించటం కోసం ఈ రకమైనటువంటి విషయాలను ప్రధానంగా పండుగల్లో చెబితే ఆచరిస్తారు అందుకోసం చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఈరోజు మనం శ్రవణం చేశాం అందువల్ల పండుగల్లో ఉండేటువంటి పరమార్థాన్ని గ్రహించాలి సరే అన్ని హేతువాదానికి అందిన వాళ్లు సరే లేకపోయినట్టయితే పెద్దలు చెప్పినటువంటి మార్గాన్ని ఆచరిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి ఊరికేనే ఏమి చెప్పరు కదా మన పెద్దలు మన శ్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళు మన పూర్వీకులు మన తల్లిదండ్రులు మన గురువులు చెప్పేటువంటి శాస్త్రబద్ధమైనటువంటి విషయాలను శ్రవణం చేస్తూ మానవ జీవితాన్ని ఒక పండుగగా చేసుకోవటం కోసమే ఈ మహాపుష్కర వైభవాన్ని మనం ఈనాడు పండుగ రూపంలో అనుభవిస్తూ ఉన్నాం ఆ గోదావరి తల్లికి మరొక్కసారి నమస్కారం చేస్తూ మందాకిని నమస్తురచితే హరే దేవి గోదావరి నమోస్ ఓ శాంతి శాంతి శాంతి